శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీపమునబడు ఆరో ప్రకరణంలో నలభై శ్లోకం చదువుకున్నాం ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ శరుల ఏకో ద్రష్ట ఏకో దేవ సర్వభూతేశూఢ స్నేహ నానాష్టి కించన అనున్నటువంటి శృతులన్నీ కూడా ఒకే ఒక పరబ్రహ్మం తప్ప రెండవ వస్తువు లేదు అద్వితీయ బ్రహ్మ వస్తువే ఉంది అంటూ ద్వైత నిషేధ పూర్వక అద్వైత బ్రహ్మ ప్రతిపాదనమును చేసినవి సకల శ్రుతులన్నీ కూడా ఇదే పరమార్థ తత్వము అయినప్పటికీ కూడా జీవుల్లో నేను పరమాత్మను అనేటువంటి అనుభవము లేదు నేను జీవుణ్ణి నాకంటే భిన్నంగా ఈ జగత్ ఒకటి ఉంది ఈ విశాలమైనటువంటి జగత్తునకు కారణము ఈశ్వరుడు అనే కూడా ఒకటి ఉన్నాడు అని ఉన్నటువంటి జీవ జగత్ ఈశ్వర భ్రాంతి జీవుల్లో ఉంది అయితే ఈ భ్రాంతిని తొలగదీయడానికి అధ్యారోప అపవాద న్యాయం శ్రీ విద్యారాణ్యపుర దేవులు ఒకే ఒక చేతనం ఆరోప దశలో నాలుగు చేతనాలు ఉంటాయి అని అంటూ ఉపక్రమించాడు బ్రహ్మచేతనము కూటస్థ చేతనము జీవచేతనము ఈశ్వరచేతనము అనే విధంగా చేతన విభాగమును చెప్పి అందులో బ్రహ్మచేతనము కూటస్థ చేతనము ఇవి లక్ష చైతన్ములు ఉన్నాయి ఆ రెండిటి యొక్క అభేదమునే చెప్పే తాత్పర్యం ఉంది సకల శ్రుతులకు మరియు గ్రంథకర్తకు కూడా అయితే ఆరోపితమైనటువంటి జీవేశ్వరులు ఎవరైతే వాటి నుండే లక్ష్య చైతన్యం ను ఉంటుంది తప్తమశి మహావాక్యంలో తత్పదానికి వాచ్యార్థము ఈశ్వరుడు త్వంపదానికి వాచ్యార్థము జీవుడు ఈ వాచ్యార్థములోనే అవిరోధి అంశమైనటువంటి లక్ష్య చేతనము ఉంటుంది అదే బ్రహ్మచేతనము కూటస్థ చేతనము మరి ఆ లక్ష్యమును తెలుసుకోవడానికి వాచ్యార్థంలో భాగత్యాగ లక్షణ చేయవలసి ఉంటుంది అప్పుడు ఈశ్వరుడు ఎవరు జీవుడు ఎవరు మొదలు వాచ్యార్థమును తెలుసుకోవాలి అని చెప్తూ ఈ నాలుగు చేతనాల స్థానంలో ఆకాశంను దృష్టాంతంగా చెప్పి మహాకాశము ఘటాకాశము మేఘాకాశము మరియు జలాకాశము అనే భేదము చేత ఆకాశము భేదము చెప్పి ఈ నాలుగు చేతనాల యొక్క స్థానంలో కూర్చుండబెట్టి దృష్టాంత రూపంలో చెప్పినాడు మహాకాశ స్థానంలో బ్రహ్మచేతనము ఘటాకాశ స్థానంలో కూటస్థ చేతనము జలాకాశ స్థానంలో జీవచేతనము మరియు మేఘాకాశ స్థానంలో ఈశ్వరచేతనము చెప్పినాడు ఇక జీవ బ్రహ్మల యొక్క విచారాన్ని ప్రారంభం చేస్తూ ఎందుకంటే ఈ మిథ్యా అనుభవం ఏదైతే ఉందో ఇది సంసారానికి కారణం ఉన్నది ఈ సంసారానికి కారణం అనంటే అనాది రవివేకోయం మూలా విద్య గమ్యతాం అనంటూ ఇరవై ఐదు శ్లోకంలో ఈ భ్రాంతి ఎందుకు కలిగింది అనంటే జీవుని యొక్క వాస్తవ స్వరూపము కూటస్థ అభిన్న బ్రహ్మచేతనము అది వివేకం చేసి తెలుసుకోలేకపోతున్నాడు జీవుడు ఎందుకు అంటే అనాది రవివేక అంటే మూలా విద్య ఆ మూలా విద్య కూటస్థ జీవుల యొక్క స్వరూపాన్ని వివేకం చేయనందువల్ల ఆ కూటస్థుని ఎందు ఈ జీవుడు భ్రాంతి కలిగింది ఈ జీవునికే చిదాభాసుడు అంటారు విక్షేపమని కూడా అంటారు కర్తృత్వ భక్తులతో అభిమానయుక్తమైనటువంటి శోకారూప సంసార సహిత బ్రహ్మచేతనం యొక్క ప్రతిబింబ రూప జీవుడు జీవచేతనం కంటే కూటస్థ చేతనము ఒకటి ఉంది ఆ కూటస్థ చేతనాన్ని జీవచేతనం నుండి వివేకం చేయాలి అప్పుడు ఆ కూటస్థము చేత బ్రహ్మము అభిన్నం ఉన్నదని తెలియబడుతుంది అప్పుడు జన్మ ఒక సంసారం నష్టం అవుతుంది అయితే జీవుని కంటే కూటస్థుడు పృతక్ ఒక చైతన్యం ఉంది అని ఎందుకు తెలియబడడం లేదు అని జీవుని చేత కూటస్థుడు అభిభూతమైనాడు తిరస్కృతమైనాడు అందువల్ల ఆ తిరస్కృతమైనటువంటి కూటస్థ చైతన్యం మనము వివేకం చేత తెలుసుకోవాలి ఏ విధంగా తెలియబడతాడు అనంటే విచారం చేయాలి అని చెప్పినాడు విచారము ఎందుకు చేయాలంటే అవిచారం వల్ల ఇతనికి భ్రాంతి కలిగింది విచారం చేస్తే భ్రాంతి నివృత్మవుతుంది మరి భ్రాంతికి హేతు ఎవరు అంటే అవిద్య అన్నారు అవిద్య విషయంలో ప్రమాణం ఏమిటి అంటే స్వానుభూతి అని చెప్పినాడు అంటే అగ్ని యొక్క స్వానుభూతియే ఇక్కడ ప్రమాణం ఆ విషయంలో తర్కం చేయడానికి అవకాశం లేదు అనుభవం అనుసారంగా తర్కము చెయాలి సరే అవివేకం చేత అవిద్య చేత కూటస్థ జీవుల తాదాత్మ తాదాత్మ్య అధ్యాస అయింది ఆ అధ్యాస నివృత్తి కావాలంటే విచారమే చెయ్యాలి ఆ అధ్యాస ఏ విధంగా అయింది అని అంటే శక్తి ఎందు అని చెప్పినాడు ముత్యకు చుప్ప ఎందు ముత్యకు చుప్ప యొక్క అజ్ఞానం వల్ల రూప్యము అంటే రజతము లేదా వెండి అనేటువంటి భ్రాంతి ఏ విధంగా అవుతుందో ఆ విధంగా కూటస్థ జీవులకు తాజాత్మ అధ్యాస అయింది అభేద్రాంతి అయింది ఆ ప్రకారం ఏమిటి అంటూ చెప్తూ ఉన్నాడు గ్రంథకర్త శుక్తిలో ఇదంశం ఉన్నది ఈ శుక్తిలోని ఇదంశము కల్పితమైనటువంటి రజతముతో కలిసి ప్రతీతి అవుతుంది ఇయ శుక్తి అని అంటున్నప్పుడు ఆ శక్తిలో ఇదమంశం ఉన్నది ఇదమంశం అంటే ఏమిటి పురోవర్తి దేశ సంబంధము ఎదురుగా కనిపించుట ఇదమస్తు సన్నికృష్ట సమీప తరవార్త చైత రూపం అధశ విప్రకృష్ట పరోక్షే విజానీ వ్యాకరణ నియమానుసారంగా ఇదం అనే శబ్దాం చేత తెలియబడే వస్తువు సన్నికృష్ట దేశంలో ఉంటది ఎదురుగా సమీపంలో ఉంటది ఆ సమీపంలో ఉండుట అనేది ఇదం అంశం ఇయ సుక్తి ఇది ముత్యపుచుప్ప అంటున్నప్పుడు ఇది అంటున్నదే ఇదం అంశం ఇది అని ఎప్పుడంటాము చేరువలో ఉన్నటువంటి వస్తువును ఉద్దేశించినప్పుడే ఇదం శబ్దము ఇది అనే శబ్దం ప్రయోగం చేస్తాం కాబట్టి ఈ ఇదం అంశము శక్తిలో ఉన్నది అది కల్పితమైనటువంటి రజతముతో కలిసి ప్రతీత అవుతుంది ఇదం రజతం అంటాము ప్రాంతికాలంలో ఏమంటాం ఇదం రజతం అంటాము ఆ ఇదం అనేది కల్పితమైనటువంటి రజతంలో లేదు ఎందుకంటే కల్పితం అన్నప్పుడే అది లేదు అని చెప్పినట్లయింది కదా ఆ రజతం అక్కడ లేదు ఆ లేనిది అధిష్టాన అజ్ఞానం చేత అవిద్య చేత కనపడి ఆ కల్పితమైనటువంటి రజతంతో పాటు యుధం యొక్క ప్రతీతి అవుతుంది ఇక ఒకవేళ చీరా దగ్గరికి వెళ్ళి చూ చూసినట్లయితే అక్కడ అతని చేతికి వెండి దొరకదు కదా మరి ఏమిటంటే ముత్యపు చుప్ప దొరుకుతుంది అప్పుడు తెలుస్తుంది అరే అరే నేదం రజతం కెంతురియం శుక్తి ఇది వెండి కాదు మరేమనగా శుక్తి అప్పుడు కూడా ఏమంటున్నాడు ఇయం శుక్తి అంటున్నాడు ఈ ఇయం అనేది ఇదం శబ్దం యొక్క ఏకవచనం అంటే ఇయమన్నా ఇదం చెప్పినట్లే ఉంది అక్కడ అయితే పూర్వము ఇదం ఉన్నది భ్రాంతి కాలంలో ఇదం ఉన్నది మరి బ్రాంతి నివృత్తి కాలంలో కూడా ఈధం ఉన్నది అంటే మూడు కాలాల్లో అవ్యభిచరితమై ఇదం ఉన్నది అంటే ఇది అధిక కాలంలో ఉంటుంది కానీ ఆ శుక్తి ఎందు ఏదైతే రజతం అనేటువంటి భ్రాంతి కలిగిందో ఆ రజత భ్రాంతి మూడు కాలాల్లో లేదు కేవలం భ్రాంతి కాలంలోనే ఉంది అందుకని ఆ రజతం అనేది విశేషాంశమైంది ఈ ఇం అనేది సామాన్య అంశం అయింది సామాన్యం ఎప్పుడు కూడా అధిక కాలంలో ఉంటుంది అధిక దేశ భక్తి ఉంటుంది భ్రాంతి కలగక పూర్వము ఇదం ఉన్నది భ్రాంతి కాలంలో ఇదం ఉన్నది రజతంతో కలిసి ప్రతీత కదా ఇదం రజతం అంటూ అప్పుడు కూడా ఇదం ఉన్నది మరి భ్రాంతి నివృత్తి అయిన తర్వాత నిదం రజతం కింద ఇయం సుక్తి అంటున్నప్పుడు కూడా ఇదం ఉన్నది అంటే ఇదం అనేది మూడు కాలాల్లో ఉంది కాబట్టి ఇదం అనేది సామాన్యాంశం అనబడుతుంది ఈ రజతం అనేది విశేషాంశం అనబడుతుంది ఈ విశేషాంశంలో కూడా పునః రెండు ప్రకారాలు అధిష్టాన విశేషాంశము మరియు కల్పిత విశేషాంశం ఈ రజతం అనేది కల్పిత విశేషాంశం అయితే ఈ మరి అధిష్టాన విశేషాంశం ఏది కల్పితమైనటువంటి రజతానికి అధిష్టానం ఏది అని అంటే ఆ శుక్తి యొక్క విశేషాంశం ఏది సామాన్యాంశం అయితే ఇదం అని చెప్పుకున్నాం విశేషాంశం ఏది అంటే నీళ్ళ मुत चुप ओक वीप भागम वन भाग एलगा अभी नील पृष्ठता अभी विशेषाश अधिष्ठ विशेषाशन आधिष्ठ विशेषाशंटन अंटे जाके अति भ्रांतिवे और जाके प्रती की निवृत्तिवे सो अधिष्ठान विशेषाश कैन ओका अज्ञा वाला भ्रां कलो मरी देश ज्ञानम चेत भ्रांति निवृत्तम అది అధిష్టాన విశేషాంశం అనబడుతుంది అది ఇక్కడ శక్తిలో ఏముంది అంటే నీల పృష్టత ఆ నీల యొక్క జ్ఞానం లేనందువల్ల రజత భ్రాంతి అయింది జ్ఞానం అయిందంటే రజత భ్రాంతి నివృత్తి అందువల్ల నీల అనేది అధిష్టాన విశేషాంశము రజతం అనేది కల్పిత విశేషాంశము ఈ విధంగా సుక్తు ఆయుధం అనేది వ్యాపకం ఉన్నది మూడు కాలాల్లో ఉన్నది ఇక ఈ అధిష్టాన విశేషాంశము కానీ కల్పిత విశేషాంశము కానీ ఏకకాలంలో మాత్రమే ప్రతీతి అవుతుంది మూడు కాలాల్లో ప్రతీతి కావడం లేదు భ్రాంతి కలుగుతున్నప్పుడు ఇదం రజతం అంటున్నప్పుడు నీల జ్ఞానం ఉందా లేదు నీల జ్ఞానం అయింది అంటే అధిష్టాన జ్ఞానం అయింది భ్రాంతి నివృత్తి అయినప్పుడు అప్పుడు రజత జ్ఞానం ఉందా లేదు అంటే ఈ రజతము ఈ నీల అనేది ఏక ఉంటుంది మూడు కాలాల్లో లేదు కానీ ఇదం మాత్రము మూడు కాలాల్లో ఉంటుంది ఆయుధం సామాన్యమున్నది ఇది దృష్టాంతం ఇక దృష్టాంతంలో కూటస్థ చైతన్యము లోపల ఏదైతే స్వయంతో ఉన్నదో ఆత్మత్వం ఉన్నదో అంటే తాను అనుట ఏదైతే ఉందో అది సామాన్య ఇక దాని ఎందు ఈ చిదాభాసుడుగా అనండి లేదా విక్షేపం లేదా జీవుడు అనండి ఇది కల్పిత విశేష అంశం విధంగా దృష్టాంతంలో రజతము వెండి కల్పిత విశేషాంశము అట్లా ఈ చిదాభాసుడు లేదా విక్షేపము లేదా జీవుడు వీడు కల్పిత విశేషాంశం అనబడతాడు ఇక ఈ అధిష్టానమైనటువంటి కూటస్థ చైతన్యం యొక్క విశేషాంశం అంటే అధిష్టాన విశేషాంశం ఏమిటంటే చేతనత్వము అద్వితీయత్వము అసంగత్వము స్వయం చిద్రూపత్వము ఇవన్నీ అధిష్టాన విశేషాంశం అంటే అధిష్టాన విశేషాంశమైనటువంటి అసంగత్వ చైతన్త్వ స్వయం ప్రకాశత్వ అద్వితీయత్వాదులు తెలియనందు వల్లనే అజ్ఞానం వల్లనే జీవత్వ భ్రాంతి అయ్యింది ఆ జీవుడు కల్పితం విధంగా స్వయంతో అనేది సామాన్యము ఇది సామాన్యం ఇది అధిక దేశంలో ఉంటుంది భ్రాంతి కాలంలో ఉంటుంది భ్రాంతి నివృత్తి కాలంలో ఉంటుంది భ్రాంతి కలగక పూర్వం కూడా స్వయం అనేది ఉంది దేవదత్త స్వయం గచ్చతి త్వం వీక్షస్వ అహం స్వయం న శక్నోమి ఈ ప్రకారంగా స్వయం అనేది సామాన్యం ఉన్నది ఎందుకనంటే అహం స్వయం న శక్నోమి అన్నాం అనుకో నేను స్వయంగా అశక్తుడను నశోమి అంటే నేను ఏ కార్యం చేయజాలను నేను సమర్థుడను కాదు అహం స్వయం న శక్నోమి అంటున్నప్పుడు ఇక్కడ స్వయం అనేది కూటస్థం యొక్క అంటే అధిష్టానం యొక్క సామాన్య అంశం ఇక అహం అనేది కల్పిత విశేష అంశం జీవుడు ఇక ఈ స్వయం ఏదైతే ఉందో ఇది కల్పితమైనటువంటి అహముతో పాటు కూడా కలిసి ప్రతీతి అవుతుంది ఏ విధంగా ఇదం రజతం అంటున్నప్పుడు రజతంతో పాటు కూడా కలిసి శక్తిలోని ఇదం అంశం ఎట్లా కలిసి ప్రతీత అయిందో అట్లే అహంతో పాటు స్వయం కూడా కలిసి ప్రతీత అహం స్వయం అని ఈ స్వయం అనేది సామాన్య అంశము కల్పిత విశేషాంశమైనటువంటి అహంతో పాటు కలిసి ప్రతీత అవుతుంది అంటే భ్రాంతి కాలంలో స్వయం కల్పితంతో కలిసి ప్రతీత మరి భ్రాంతి నివృత్తి కాలంలో కూడా స్వయం అనేది స్వత ఉంది ఈ జీవత్వ భ్రాంతి తొలిగిన పిదప ఏమంటాడు అహం కూటస్థ లేదా కూటస్థిన్న బ్రహ్మమును అంటాడు అప్పుడు కూడా స్వయం అనేది కూటస్థం అనేది ఆత్మ అనేది ఉంది భ్రాంతి నివృత్తి కాలంలో కూడా స్వయమును ఎందుకంటే అదైతే అధిష్టానం సకల భ్రాంతి ఈ దేహాదిక ప్రపంచం ఏదైతే ఉందో దీని అంతటి కూడా స్వయంగా భ్రాంతి నివృత్తి కాలంలో అధిష్టానం అవశేషంగా ఉంటుంది కదా మరి అధిష్టానం మరియు కూటస్థమే మరి బ్రాంతి నివృత్తి అయిన తర్వాత కూటస్థం ఉంటుంది అప్పుడు ఉంటుంది బ్రాంతి కాలంలో అహంతో కలిసి ప్రతీతి అవుతుంది మరి బ్రాంతి కలుగక పూర్వం కూడా ఉంది అంటే స్వయం అనేది సామాన్యాంశము అహం అనేది విశేషాంశము అహం అనేది స్వయం అనేది ఇవి పర్యాయ శబ్దాలే కదా ఒకే అర్థాన్ని బోధిస్తాయి కదా అంటే ఇక్కడ విశేషం ఉన్నది అహం విశేషము స్వయం సామాన్యము ఈ స్వయం అనేది సామాన్యము కేవలము జీవుని విషయంలోనే కాకుండా సకల వస్తువులతో కలిసి కూడా ప్రతీతవుతుంది ఈ స్వయం అనేది సకల జీవుల చేత సకల వస్తువుల చేత కూడా ఈ స్వయం అనేది అంతటా అనుసృతమై ఉంది అందుకనే సామాన్యం సమానం వ్యాపకం ఉంటుంది అధిక దేశము అధిక కాలంలో ఉంటుంది ఏ విధంగా దేవదత్త స్వయం గచ్చతి అంటున్నప్పుడు దేవదత్తంతో పాటు స్వయం ఉన్నది మరియు త్వ స్వయం వీక్షస్వ నీవు స్వయంగా చూడుము అంటున్నప్పుడు కూడా స్వయం అనేది నీవు అనే శబ్దంతో కూడా కలిసి ప్రత్యేక అవుతుంది మరి అహం స్వయం నక్ను అంటున్నప్పుడు అహంతో కలిసి కూడా స్వయం ప్రత్యేక అవుతుంది చూడాలి విశేషాంశం అయితే ఎట్లా ఉంటుంది ఏదో ఒకదాని చేతనే సంబద్ధమై ఉంటుంది కానీ స్వయం అనేది చూడు ఎన్నిటితో సంబద్ధమై ఉంది సామాన్యం ఉంది దేవదత్తులతో అంటే అసౌ దేవదత్త స్వయం గచ్చతి అంటున్నప్పుడు కూడా అతడు అనే దానితోను కూడా స్వయం ఉంది తమ్ నీవు అనే దానితో కూడా స్వయం ఉంది అహం నేను అనే దానితో కూడా స్వయం అనుసృతమై ఉన్నది కాకుండా జడ వస్తువులతో కూడా స్వయం ఉంది బాబా ఘట స్వయం నా జానాతి అని కూడా వ్యవహారం ఘటము స్వయంగా తెలుసుకోదు ఎందుకు జడమున్నందున అందుకే అక్కడ కూడా జడ వస్తువుతో కూడా స్వయం అనుశితమే ప్రతీతి అవుతుంది చూడు స్వయం అనేది సంపూర్ణ ప్రపంచంలో ప్రతి వస్తువుతో కూడా అనుశితమై ఉంది ఇది అదే వాస్తవమైనటువంటి శుద్ధ చేతనం అస్థిభాతి ప్రియ జడ వస్తువుల్లో ఉంది మరి సత్తు చెత్తూ ఆనంద రూపం చేత చేతన ఉంది ఇది సామాన్య చైతన్యం అంతటా వ్యాపించి ఉంది కానీ అహం అనేది కేవలము బుద్ధితో తాదాత్మ ఆపన్నమైనటువంటి లేదా బుద్ధి ఎందు బ్రహ్మచైతన్యం యొక్క ఏదైతే ప్రతిబింబం లేదా ఆభాసం ఉన్నదో దాని ఎందే అహం శబ్దం ప్రయోగం చేయబడుతుంది నేను అని అన్యత్ర నీవు వాడు అది అనేటప్పుడు అహం అనేది ప్రతీతి కాదు నీవు అను చోట అనరు నీవు అహం వేరు అతడు అనేటప్పుడు అహం అంటాడా ఎవడన్నా అనడు అతడు వేరు నేను వేరు అహం వేరు ఉన్నది ఈ అహం అనేది విశేషాంశం కేవలం ఒకే వ్యక్తి ఎందు చిదాభాసందు ప్రయోగించబడుతుంది కానీ స్వయం అనేది సర్వత్రా ప్రయోగించబడుతుంది కాబట్టి స్వయం అనేది సామాన్యము అహం అనేది విశేషము అని ఇంత తెలుసుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే కూటస్థ చేతనాలకు తాజాత్మ్య అధ్యాస దీన్ని వివేకం చేయడానికి అహం అనేది ఏది స్వయం అనేది ఏది పృతగ్గా చెప్తూ ఉన్నాడు ఆ స్వయం ను అహం నుంచి వేరు చేయాలి అందుకోసం ఇదంతా చెప్తూ ఉన్నాడు సరే ఇదంతా ఉపద్గతమైందా నువ్వు ప్రకృతి విషయంలోకి వెళ్దాం నలభై శ్లోకంలో ఏమని తెలుసుకున్నాము ఇదం రౌప్యం ఇదం వస్త్రం ఇది యద్వద్ధం తథా అసౌ తహమిషో స్వయం ఇత్యభిమన్యత అన్నాడు అహం అనేది విశేషాంశం అయితే స్వయం అనేది సామాన్యాంశము ఆ సామాన్యాంశం అంటే అధిక దేశ వృత్తి ఉంటుంది అంటే వ్యాపకం ఉంటుంది ఏ విధంగా ఇదం రౌప్యం ఇదం వస్త్రం ఇదం పాషాణం ఇట్లా ఇదం ఇదం ఇదం అనేది అన్నిటితో కలిసి ప్రతీత అవుతుంది వస్త్రముతో ఇదం ప్రతీతవుతుంది ఘటంతో ఇదం ప్రతీత అవుతుంది రూప్యము అంటే వెండితో ఇదం ప్రతీతవుతుంది అన్నిట్లో జడ వస్తువుల్లో ఇదం ఇదం ఇదం అనేది అంతటా అనిశ్చితమై ఎట్లా ప్రతీతి అవుతుందో అట్లా స్వయం అనేది కూడా వ్యాపకం ఉంది సామాన్యం ఉంది ఇదం ఎట్లా సామాన్యం ఉన్నదో అట్లా స్వయం కూడా సామాన్యం ఉన్నది ఏ విధంగా అసౌ దేవదత్త స్వయం గచ్చతి అంటున్నప్పుడు అసౌతోనే అసౌ అంటే అతడు లేదా ఇతడు అని ఆ అసౌతోని కూడా స్వయం కలిసి ప్రతీత అవుతుంది పూర్వ శ్లోకంలో చెప్పుకున్నా కదా ముప్పై తొమ్మిది శ్లోకంలో దేవదత్త స్వయం గచ్చతి అసౌ అనే చోట దేవదత్త అని చెప్పినాడు అసౌ దేవదత్త స్వయం గచ్చతి ఈ దేవదత్తుడు స్వయంగా వెళ్ళున్నాడు చూడు అంటే అసౌ ఇతడు లేదా అతడు దానితో కూడా స్వయం కలిసి ప్రతీత అవుతుంది ప్రయోగించబడుతుంది అట్లా నీవు విస్మత్ శబ్దం ఇది నీవు అనే దానితో కూడా విస్మత్తో కూడా కలిసి ప్రతీత అవుతుంది స్వయం వీక్ష స్వయంగా చూడుము అనేటప్పుడు కూడా నీవు యుష్మ శబ్దంతో కూడా స్వయం కలిసి ప్రయోగించబడుతుంది అట్లా అహంతో కూడా అహం స్వయం న శక్నోమి అంటున్నప్పుడు అహంతో కూడా స్వయం అనేది కలిసి ప్రత్యేక అవుతుంది ప్రయోగించబడుతుంది అంటే ఈ స్వయం అనేది అంతటా అన్నిటి తమే కలిసి ప్రతీతి అవుతుంది కానీ అహం అనేది కేవలం విశేషమున్నది తన ఎందే అహం ప్రయోగించబడుతుంది నీవు అతడు అది అనే చోట అహం అనేది ప్రయోగించబడదు అందుకని స్వయం అనేది సామాన్యము ఎందుకు అసౌ అహం ఇత్యాదుల చేత కలిసి ప్రతీతి అవుతుంది అందువల్ల స్వయం సామాన్యము అహం విశేషము అని స్వయం శబ్దానికి అహం శబ్దానికి భేదం చూపెట్టాడు ఏ విధంగా ముప్పై ఎనిమిదో శ్లోకంలో కూడా చెప్పినాడుగా ఇదంత రూప్యతే భిన్నే ఇదంతము మరియు రజతము ఏ విధంగా భిన్నములు స్వత్వహంతో తథేషత స్వత్వం అంటే స్వయంతో మరియు అహంతము రెండు కూడా భిన్నములు అందుకని ఈ విధంగా వివేకం చెయ్యాలి ఇప్పుడు అహము వేరున్నది స్వయం వేరున్నది ఆ స్వయం అనేది యొక్క వాస్తవ స్వరూపము ఈ అహం ఎందుకు వచ్చింది అని అంటే లేదా అవిద్య చేత తాగా అభిమానాన్ని పొందినందువల్ల అహం వచ్చింది ఇది కల్పితము ఈ కల్పితమైనటువంటి అహమును బాధ్ చేస్తే అంటే జీవత్వాన్ని లేదా చిదాభాషన్ని బాధ్ చేస్తే స్వయం కూటస్థ చైతన్యమే అవశిష్టమై ఉంటుంది ఇది వివేకం చెయ్యాలి ఇప్పుడు నలభై శ్లోకానికి టీక చూడండి ఇరవై అంకము యథా రూప్య వస్త్రాదవు సర్వత్ర ఇం శబ్ద్యమానర్థస్య రూపం ఏ విధంగా ఇదం వస్త్రం ఘటం రూప్యం అని ఏ విధంగా ఇదం అనేది అన్నిటితో అన్వయించి ప్రతీతవుతుందో అందువల్ల ఇదంను సామాన్య రూపంగా చెప్తాము తేవిధంగా అసౌ తమ్ అహం ఇ ఆదౌ సర్వత స్వయం శబ్ద ప్రయోగాత్ సామాన్య రూపమ్యతర్థ అదే విధంగా అసౌ అంటే ఇతడు తమ్ అంటే నీవు అహం అంటే నేను ఈ అన్నిటితో కూడా స్వయం అనేది కలిసి ప్రయోగము చేయడం జరుగుతుంది ఇది లోకంలో అనుభవం కూడా ఉంది పూర్వ శ్లోకంలో చెప్పాడు కదా ముప్పై తొమ్మిదో శ్లోకంలో దేవదత్త స్వయం గచ్చతి అంటే అసౌ దేవదత్త స్వయం గచ్చతి అసౌతో కూడా కలిసి ప్రయోగించబడుతుంది త్వం స్వయం వీక్షస్వ అనేటప్పుడు కూడా యుస్మత్తో కూడా నీవు అనే దానితోను కూడా కలిసి ప్రయోగింపబడుతుంది మరియు అహంతో కూడా కలిపి ప్రయోగం చేయడం జరుగుతుంది అందువల్ల స్వయం అనేది ఈ విధంగా దృష్టాంతంలో యుధం సామాన్యము అట్లా అంటే ప్రకృతి విషయంలో కూడా ఈ కూటస్థ చైతన్యం స్వయం అనేది సామాన్యము అనేది స్పష్టమైంది టిఫము యాభై ఒకటి ఇహ యహ్ బావుహే ఇక్కడ ఈ భావం ఉంది అంటాడు బుద్ధిస్త చిదాబాసహ అవ్వరు కూటస్థకా అన్నో నిర్ద్యాసే బుద్ధిస్థ అంటే బుద్ధి అందున్నటువంటి చిదాబాసుడు అంటే ప్రతిబింబం దేని యొక్క ప్రతిబింబము చేతనం యొక్క ప్రతిబింబం ఏ చేతనం యొక్క ప్రతిబింబము కూటస్థ చేతనముదా బ్రహ్మచేతనముదా ఇంత పూర్వమే మనకు టిప్పం ద్వారా పండిత్ పీతాంబర్జీ వారు చెప్తూ వచ్చారు ఏ విధంగా ఒక ఘటము ఆ ఘటములో జలము నింపినాము ఇప్పుడు జల పూరిత ప్రతిబింబం కనపడుతుంది ఆ ఘటములో కూడా ఆకాశం కదా ఎందుకు ఆ ఘటమునకు ఘటంలో ఉన్నటువంటి జలమునకు కూడా అవకాశం ఇచ్చింది ఎవరు ఆకాశమే కదా మరి అక్కడ అంటారా లేదంటారా ఉంది ఆ జలము ఘటము ఉన్నది అంటే అక్కడ ఆకాశం ఉంది ఎందుకు అవకాశం ఇచ్చేదే ఆకాశం ఆకాశం ఉన్నదనే వీటికి అవకాశం దొరికింది అంటే అక్కడ ఆకాశం ఉంది ఘటంలో కూడా ఘటాకాశం ఉంది ఆ ఘటంలో ఉన్నటువంటి జలంలో ఆకాశం యొక్క ప్రతిబింబం ఏదైతే కనపడుతుందో ఆ ప్రతిబింబం ఏ ఆకాశం యొక్క ప్రతిబింబము ఘటాకాశం యొక్క ప్రతిబింబమా కాదు అని చెప్తున్నాడు ఎందుకనంటే ఆ ఘటము ఏదో ఒక మురడు జానుమాత్రము ఇంత పొడుగుగా ఉంది ఘటము కానీ ఆ ఘటగత జలంలో కిలోమీటర్ల కొద్దీ గంభీరత కనపడుతుంది కదా మన పైన ఆకాశం వైపు చూస్తే అది ఎంతో దూరంలో కనపడుతుంది అంత దూరత మనకు ఘటంలో కనపడుతుంది మరి అంత దూరం అంత లోతు ఘటం లేదు కదా మరి ఆ గంభీరత మరి అభ్ర నక్షత్రాలతో సహితంగా కనపడుతుంది ఆ ఘటాకాశంలో నక్షత్రాలు మేఘాలు ఉన్నాయా బాబా లేవు కానీ అందులో కనపడుతున్నాయి ఎక్కడి అవి అంటే మహాకాశం యొక్క ప్రతిబింబమే అని స్పష్టం అవుతుంది మనకు ఘటంలో ఉన్నటువంటి జలములో ఏదైతే ఆకాశం యొక్క ప్రతిబింబం ఉన్నదో అది ఘటాకాశం యొక్క ప్రతిబింబం కాదు మరే మనగా యొక్క ప్రతిబింబమే అభ్ర నక్షత్రాలతో సహితమైనటువంటి ఆకాశం యొక్క ప్రతిబింబమే తెలుసుకున్నాం అట్లే ఇక్కడ దష్టాంతంలో దాష్టాంతం అంటే తెలిసింది కదా అంటే ప్రస్తుత విషయం వర్తమాన విషయం అసలు విషయం కూటస్థుని ఎందు బుద్ధి కల్పితం ఉన్నది ఆ బుద్ధి ఎందు చేతనం యొక్క ఆభాష దానికే చిద్ ఆభాష చేతనం యొక్క కాబట్టి చిత్ యొక్క ఆభాష చిదాభాస అన్నాం ఏ చేతనం యొక్క అంటే బ్రహ్మచేతనం యొక్క ఆభాష అని చెప్పాలి కూటస్థ చేతనంది కాదు ఏ విధంగా గటగత జలంలో మహాకాశం యొక్క బుద్ధి ఎందు బ్రహ్మచేతనం యొక్క ప్రతిఫలనం అయింది ఆభాష అయింది అతనికి చిదాభాసుడు అన్నాం బుద్ధిస్త చిదాబాస్ అతనికి జీవుడు విక్షేపము అని కూడా అంటాం ఈ చిదాభాసునికి మరి కూటస్థునికి అంటే అధిష్టాన చైతన్యము కూటస్థుడు ఈ రెండిటికి ఏమైంది అంటే పరస్పర అన్యోన్యాధ్యాస అయింది అన్యం అన్యం యొక్క అధ్యాస అన్యోన్య అధ్యాస కా ఎందుకనంటే చిదాబాస విశిష్ట బుద్ధిక అధిష్టానం కూటస్థ హిదాబాస విశిష్ట బుద్ధి ఆ బుద్ధికి అధిష్టానం ఎవరు కూటస్థుడు ఎందుకు ఇది ఎక్కడ అధ్యస్థం అంటే కూటస్థుని అందే ఉన్నది కాబట్టి అధిష్టాన చైతన్యమేవారు కూటస్థ చైతన్ము మరి అహం ప్రతీతికా విషయ చిదాభాస విశిష్ట బుద్ధి హై మరి అహం ప్రతీతికి విషయము నేను నేను అహం అహం భక్త అహం సుఖీ అహం దుఃఖి అని అహం అహం అని అంటున్నటువంటి ఏ చిదాభాసుడు ఈ చిదాభాస విశిష్ట బుద్ధి అహం ప్రతీతికి విషయం విషయ కూటస్థే స్వయం అనే ప్రతీతికి విషయంలో కూటస్థుడు అహం స్వయం న శక్నోమి ఆ అహం ప్రతీతికి విషయం ఎవరైనరు బుద్ధి తద్గత చిదాభాస జీవుడు అతడు అహం ప్రతీతికి విషయం అంటే చిదాభాష విశిష్ట బుద్ధి అహం ప్రతీతికి విషయం ఇక స్వయం అనేది కూటస్థుడు స్వయం ప్రతీతి విషయము కూటస్థుడు ఉక్త ఉంచాలీస్లోకకి అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ముప్పై తొమ్మిదో శ్లోకంలో ఆ శ్లోకం యొక్క రీతి చేత సకల ప్రతీతిని అనుగతి స్వయం శబ్దకా అర్థం దేవదత్త స్వయం గచ్చతి తమ్ స్వయం వీక్షస్వ అహం స్వయం న శక్నోమి అని చోట అన్నిటి యందు సకల ప్రతీతిల యందు ఈ స్వయం అనేది అనుగతమై ఉంది స్వయం శబ్దానికి అర్థము అన్నిటితో అనుగతమైనటువంటి ఆ కూటస్థ చైతన్యమే అదే స్వయం శబ్దార్థం అవురు అహం త్వం ఆదిక్ శబ్దానికి అర్థ విభిచారి హై చూడు అహం శబ్దానికి అర్థము నేను త్వం శబ్దానికి అర్థము నీవు అసౌ లేదా దేవదత్తుడు అనేవాడు అతడు ఈ విధంగా ఇవి వ్యభిచారి ఉన్నాయి అహం నందు త్వం లేదు అసౌ లేదు అసౌ నందు అహం లేదు త్వం లేదు తొమ్మి నందు అసౌ లేదు అహం లేదు ఇవి పరస్పరం వ్యభిచారం కాని కానీ అన్నిట్లో తమ్ అహం అసౌ అన్నిట్లో స్వయం మాత్రం అనుగతమై ఉంది అందుకని స్వయం అనేది కూటస్థ చైతన్యము అది సామాన్య చైతన్యము ఈ అహం తమ్ము అసౌ అనేది ఇవి వ్యభిచారం ఉన్నాయి ఒకదాని అందు ఒకటి అందుకని విశేషములు అనబడతాయి విశేష చేతనాలు అనబడతాయి స్వయం శబ్ద ఆర్థిక కూటస్థ సారే అనుగతి హోనతే స్వయం శబ్దానికి అర్థమైనటువంటి కూటస్థుడు అన్నిటితో అన్వయమై ఉన్నాడు తొమ్మితో అసౌతో అహంతో అందుకని అధిష్టాన అది అధిష్టానం ఉన్నది ఇంకా అధిష్టానం ఏదైతే ఉంటుందో కల్పితం రెండు అనుశితమై ఉంటుంది ఇది నియమం ఉంది ఇప్పుడు ఒకే ఒక రజ్జు ఉంది మసక చీకట్లో వ్యక్తి ఒక పోతూ ఉంటే అతనికి ఆ రజ్జువు యొక్క విశేష జ్ఞానం కలిగక సామాన్య జ్ఞానం మాత్రం కలిగింది ఇదం ఇది ఏదో ఉంది కంచం అనే సామాన్య జ్ఞానం కలిగింది అప్పుడు ఆ రజు అవచ్చున్న ఆశ్రయించుకొని ఉన్నటువంటి అవిద్యలో క్షోభ జరిగి లేని సర్పము విక్షేపము కనపడింది అప్పుడు అయం సర్ప అని భ్రాంతి అయింది ఇట్లా ఒకనికి సర్ప ఎందుకయింది అతనికి సర్పభ్రాంతి అంటే అతనికి పూర్వ దృష్ట సర్పా యొక్క అనుభవజన్య సంస్కారం అంతఃకరణంలో ఉంది ఆ సంస్కారము ఈ రజ్జు యొక్క సామాన్య జ్ఞానం కలగగానే వెంటనే ఉద్భూతం అయం సర్ప భ్రాంతి అయింది ఒక పూలమాల సంస్కారం ఉన్నది పూల అమ్ముకొని బ్రతికేవాడు పూల వ్యాపారం చేసేవాడు అతనికి పూలమాల సంస్కారం అంతఃకరంలో దృఢపడి ఆ మసక మసక చీకట్లో ఆ రజ్జును చూసేసరికి పూలమాల సంస్కారం ఉద్భుతం అయ్యి ఇది పూలమాల అని ఇయ మాల అనేటువంటి భ్రాంతి అయింది ఒకనికి జలధార భ్రాంతి ఒకనికి భూరేస ఒకనికి దండ ఈ విధంగా అనేక అనేక రకాలుగా భ్రాంతి అయింది మరి ఇన్ని భ్రాంతి వస్తువుల్లో విధం అనేది మాత్రం అన్నిట్లో అనుసతమై ఉంది ఎందుకు అన్నిటికీ రజ్జు ఇదం అంశం సామాన్య అంశం ఆ అధిష్టానము కల్పిత వస్తువుల్లో అన్నింటిలో కలిసి ప్రతీత అవుతుంది అయం సర్ప అంటున్నప్పుడు ఇదం ఉన్నది ఇయ మాల అంటున్నప్పుడు ఇదం ఉన్నది మరియుం జలధార అంటున్నప్పుడు జలధారతో కలిసి ప్రతీత అవుతుంది భూరేష అంటున్నప్పుడు కలిసి దండ అంటున్నప్పుడు కలిసి ప్రతీత అవుతుంది ఈ విధంగా ఇదం అనేది భ్రాంత వస్తువుల్లో అన్నిటితో కలిసి ప్రతీత అవుతుంది ఎందుకు అధిష్టానము అధ్యష్ఠములో ఉంటుంది అందుకే అన్నాడు కదా భగవంతుడు భగవద్గీతలో మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనం జయ మై సర్వం ఇదం ప్రోతం సూత్రేయమణి గణ మతహా పరతరం నాణ్యించిదస్తి అన్నాడు నాకంటే భిన్నంగా ఎత్కించిది కూడా లేదని ఎందుకు సర్వాధిష్టానం తానే కదా అధిష్టానమే అన్నిటి యొక్క రూపంలో కనపడుతుంది అంటే అధిష్టానము కల్పితంలో అనుశ్చితమై ఉంటుంది అందుకని ఈ కూటస్థ చైతన్యం ఏదైతే స్వయం శబ్దార్థం ఉన్నదో ఇది అహంతో పాటు త్వతో పాటు మరి అసౌతో పాటు కలిసి ప్రతీతి అవుతున్నందువలన అంటే కల్పితమైనటువంటి వాటిలో అనిసృతమై అధిష్టానం ఉంటుంది అనే నియమానుసారంగా ఈ కూటస్థం లేదా ఈ స్వయం శబ్దార్థము ఏదైతే ఇది అధిష్టానం అనబడుతుంది అవరు అహం తమ్ ఆది శబ్దానికి అర్థ చిదాభాస విశిష్ట బుద్ధి రూపు జీవు వ్యభిచారి శబ్దానికి అర్థాలు చిదాభాష ఉన్నాడు కదా చిదాభాష విశిష్ట బుద్ధి రూప జీవుడు ఉన్నాడు కదా ఈ జీవుడు వ్యభిచారి ఉన్నాడు ఎందుకు పరస్పరం అహం తసౌ అనేటువంటి వాటిలో పరస్పరం వ్యభిచారం ఉన్నది మరి ఇవన్నీ కూడా అధిష్టానంలో వ్యభిచారం ఉన్నాయి అధిష్టానం స్వయంలో ఇవన్నీ లేవు వాస్తవంగా అందుకని మరి ఇవి ఏంటి స్వయంతో పాటు కలిసి ప్రతీతి అవుతున్నాయి దేవదత్త స్వయం గచ్చతి త్వం స్వయం వీక్షస్వ అహం స్వయం న శక్నోమి అని విశేషాంశములతో కలిసి ఈ అధిష్టాన చైతన్యం కూటస్థుడు ప్రతీతి అవుతున్నాడు అది మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది కానీ ఈ అహం తమ్ అనేది వ్యభిచారం ఉన్నాయి కాబట్టి ఇవి కల్పితములు అని చెప్పాలి వ్యభిచారం ఉన్నందువలన అధ్యస్తం అని చెప్పాలి ఇది ఒకటే గుర్తు పెట్టుకోండి బండ గుర్తు అంటారు కదా ఏది ఎల్లకాలం ఉంటుందో అది అధిష్టానము అదే సత్యం ఉంటుంది ఏది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేదో దానికి వ్యభిచార అంటారో అది అధ్యస్థం ఉంటుంది అందుకని అహంతం అసౌ అనేది వ్యభిచారములు ఉన్నాయి కాబట్టి ఇవి అధ్యస్తములు ఎక్కడ అధ్యస్థములు కూటస్థమే జీవుక స్వరూపాధ్యాసే కూటస్థుని ఎందు అధ్యస్థం ఉన్నాయి అంటే అధ్యాస చేత కూటస్థుని ఎందు ప్రతితి అవుతున్నాయి జీవుని యొక్క కూటస్తుని ఎందు ఏదైతే అధ్యాస అయిందో ఆ అధ్యాసకు ఒక పేరు పెట్టినారు ఏం పేరు అంటే స్వరూప్ అధ్యాస అని పేరు పెట్టినారు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడనే చాలా మంది మంచి మంచి పండితులు కూడా కన్ఫ్యూజ్ అవుతారు జాగ్రత్తగా వినండి జీవుడు కూటస్థుని ఎందు అధ్యస్తము మరి జీవుడు కూటస్థుని ఎందు అధ్యాస చేత ప్రతీతి అవుతున్నాడు కదా ఏ విధంగా ప్రతీత అవుతున్నాడు అంటే స్వరూపము చేత ప్రతీత అవుతున్నాడు అందుకని దీనికి స్వరూపాధ్యాస అనాలే రజ్జు సర్ప దృష్టాంతం వినండి రజ్జు అక్కడ అధిష్టానము అధిష్టానం రజ్జు నందు సర్ప భ్రాంతి యొక్క అధ్యాస ఈ సర్పం యొక్క అధ్యాస స్వరూపాధ్యాస ఎందుకు రజ్జునందు సర్పం అనేది చేత లేదు రజ్జునందు సర్పం భ్రాంతి కాలంలో ప్రతి నివృత్తి కాలంలో ఎప్పుడైనా ఉందా బాబా లేదు స్వరూపం చేతనే లేదు అత్యంత అభావం ఉన్నది అయినా గాని స్వరూపము చేత అనిర్వచనీయ ఉత్పన్నమై కనపడుతుంది అది ఎవరు సర్పం అందుకని సర్పం యొక్క అధ్యాస స్వరూపాధ్యాస స్వరూపము చేతనే ప్రతీతయి కనపడుతుంది ఇది స్వరూపాధ్యాస అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఆత్మ ఎందు అనాత్మ యొక్క అధ్యాస చెప్పినప్పుడు స్వరూపాధ్యాస ఇది పాయింట్ అనమాట గుర్తుపెట్టుకోండి ఆత్మయందు లేదా చేతనం నందు అచేతనం దనండి ఆత్మయందు అనాత్మ దనండి ఊటస్తున్ను జీవుడు అనండి చేతనం నందు అనాత్మైనటువంటి వస్తువులు అధ్యస చెప్తే అవి స్వరూపము చేత అధ్యాస అయినాయి చెప్పుకోవాలి జీవుడు ఇంకా గటపటాది ప్రపంచం సంపూర్ణంగా చేతనం నందు ఇది స్వరూపధ్యాస అని తెలుసుకోవాలి ఇక రెండవది సంసర్గాధ్యాస అంటారు దానికే సంబంధ్యాస కూడా అంటారు సంసర్గమన్నా సంబంధం అన్న పర్యాయ శబ్దాలు సంబంధ్యాస అంటారు సంసర్గాధ్యాస అంటారు ఇది రెండవది స్వరూపాధ్యాస ఒకటి సంసర్గాధ్యాస ఇది రెండవది ఇది అంటే జీవమే కూటస్థిక సంబంధ్యాస జీవుని ఎందు కూటస్థుని యొక్క అధ్యాస అయింది ఇది ఏమధ్యాస సంబంధ్యాస లేదా సంసర్గాధ్యాస అంటారు ఊటస్థుని ఎందు జీవుని యొక్క అధ్యాస అవుతుంది ఇది బాగుంది కానీ జీవుని ఎందుకు కూటస్థుని యొక్క అధ్యాస ఎట్లయితది ఊటస్థుడే మొదలు ఉన్నాడు అధిష్టానం ఉన్నాడు అతని ఎందు జీవుని యొక్క అధ్యాస అవుతది కానీ జీవుని ఎందుకు కూటస్థుని యొక్క అధ్యాస అంటే చూడండి అహం అస్మి నేను ఉన్నాను మరియు అహం జ్ఞానవాన్ నేను జ్ఞానవంతుని అహం సుఖీ నేను సుఖుడను అన్నప్పుడు ఇక్కడ అస్మి అని అంటే ఏమన్నట్టు అసభూ అనేటువంటి ధాతు చేత వచ్చినటువంటి అస్మి శబ్దం కదా అంటే అస్తిత్వం ఉనికి ఎగ్జిస్టెన్స్ ఈ అస్తిత్వం అనేది ఎక్కడుంది చెప్పండి ఇప్పుడే మనం చెప్పుకున్నాం అహం అనేది చిదాభాసుడు చిదాభాసునికి స్వతంత్ర అస్తిత్వం ఉందా ఎందుకు వాడే అధ్యస్థం ఉన్నాడు స్వయంగా వాడే పరతంత్రుడు ఉన్నాడు వానికి ఉనికి లేదు కానీ అహం అస్మి అంటున్నాడు ఈ అస్మి అనేది అస్తిత్వం అనేది ఎక్కడ ఉంది చెప్పండి కూటస్థుని ఉంది అధిష్టానం అందు ఆ అధిష్టానంలో ఉన్నటువంటి సత్తా అస్తిత్వము ఈ చిదాభాసుని ఎందు ఆరోపిబడి అహం అస్మి అంటున్నాడు అంటే కూటస్తుంది చిదాభాసుని ఎందు లేదా అట్లే అహం జ్ఞానవాన్ గట జ్ఞానవాన్ అహం అంటున్నప్పుడు నేను జ్ఞానవంతున్నే అంటున్నాడు అంటే అక్కడ దేన్ని పురస్కరించుకొని అంటే బుద్ధిని పురస్కరించుకొని బుద్ధిలో జ్ఞానం ఉంది నేను తెలుగు కదా అగ్ని జనులు కొంతమంది మిడిసిపడి అంటారు కదా నా అంత తెలివి కళ్ళవాడు ఎవడు లేడు అంటాడు అంటే ఇతరులు లేరు అన్నట్టే కదా నేనే తెలివి కల్లోనే కదా మరి ఇతరుల ఎందు తన ఎందు ఉన్నది సామాన్యంగా చేతనం కానీ నేను తెలివి అన్నప్పుడు మరి అతడు కూడా తెలివి కావాలి కదా ఎదురుగువాడు కూడా ఎందుకని అతడిలో ఉన్నది చేతనమే ఇతనిలో ఉన్నది చేతనమే మరి నేను తెలివి కల్లోన్నానంటే మరి ఇతడు చేతనమునందే గనక తెలివితనాన్ని ఆరోపిస్తే ఎదుటివాడు కూడా చేతనమే కాబట్టి అతడు కూడా తెలివి అని చెప్పాలి కానీ అట్లా అంటలేడు బుద్ధిని పురస్కరించుకొని బుద్ధిలో వైశిష్టత ఉన్నది బుద్ధిలో తారతమ్యం ఉన్నది ఎదుటివాడు కొంచెం మంద కలవాడు ఇతడు కొంచెం సూక్ష్మబుద్ధి కలవాడు తీక్ష్ణ కలవాడు అందుకని నేను తెలివి కల్లోాలంటున్నాడు మరి నేను తెలివి కల్లోని వ్యవహారము దేన్ని పురస్కరించుకొని అంటే బుద్ధిని పురస్కరించుకొని అంటున్నాడు కదా అంటే బుద్ధిలో చేతనం యొక్క తెలివిని ఆరోపించుకుంటున్నాడు చూసారా బుద్ధి అనేది అనాత్మ అధ్యస్థము అధ్యస్తమైనటువంటి బుద్ధి ఎందు యొక్క తెలివిని ఆరోపించుకుంటున్నాడా లేదా కుటస్థుని యొక్క తెలివిని ఆరోపించుకుంటున్నాడు అట్లే ఈ విషయాల్లో సుఖం ఉన్నది ఆ సుఖాన్ని తాను అనుభవించి ఆమె సుఖీ అంటాడు వాస్తవంగా సుఖం ఎక్కడుంది చెప్పండి సుఖం అనేది కేవలం చేతనంలో ఉంది జో సుఖ నిత్య అని చెప్పిన ప్రకారంగా ఆనందో భ్రమేతి విజానాథ్ రసో వైస అని చెప్పిన ప్రకారంగా సుఖం అనేది ఆత్మయందు అహం సుఖి అంటున్నాడు విషయాల ద్వారా సుఖాన్ని పొంది అహం సుఖి అహం అనేది అధ్యస్థము చిదాభాసుడు కూటస్థుడు ఆ కూటస్థుని ఎందు సుఖం లేదు అధ్యస్థం స్వయంగా వాడే కానీ సుఖాన్ని ఆరోపించుకుంటున్నాడు ఎక్కడి నుంచి కూటస్థుల నుంచి ఆత్మ నుంచి మరిప్పుడు కూటస్థునిది చిదాభాసుని ఎందు అధ్యాస అవుతుందా లేదా చెప్పండి అస్మి అనేది జ్ఞానం అనేది సుఖం అనేది కూటస్థుని ఎందు అంటే చిదాభాసునియందు ఆరోపమైతుంది ఈ విధంగా జీవునియందు కూటస్థిక సంబంధ అధ్యాస అయితే ఈ జీవునియందు అహం అస్మి అహం జ్ఞానవాన్ అహం సుఖి అనేది కూటస్థునిది జీవునియందు ఏదైతే అధ్యాస అవుతుందో ఇట్లా పరస్పర అధ్యాస కదా కూటస్థునియందు స్వరూపం చేత జీవుడు అధ్యస్థం ఉన్నాడు ఆ జీవుని ఎందు కూటస్తునిది అధ్యసమైంది ఏ విధంగా అసమి జ్ఞానవాన్ సుఖీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూటస్థునిది జీవుని ఎందు అధ్యాసం పరస్పర అధ్యాస దీనికి అన్యోన్య అధ్యాసం అంటారు అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి గుర్తు పెట్టుకోండి కూటస్థుడైనటువంటి చేతనం ఎందు లేదా ఆత్మ ఎందు అనాత్మ అయినటువంటి జీవుని అధ్యాస స్వరూప అధ్యాస అని ఇప్పుడు జీవుని ఎందు కూటస్థుని యొక్క అధ్యాస అన్నాడు సంబంధ అధ్యాస అన్నాడు లేదా సంసార్గ అధ్యాస అన్నాడు ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే కూటస్థుని స్వరూపము అధ్యాస కంటే ఉంది జీవునిదేమో అధ్యాస పూర్వం అని స్వరూపం లేదు ఏ విధంగా దృష్టాంతంలో చెప్పుకున్నాం కదా రజ్జుయందు సర్పము అధ్యాస కంటే పూర్వము స్వరూపం చేత సర్పం ఎక్కడన్నా ఉందా చెప్పండి పోనీ ఎక్కడో పుట్టలో ఉన్నదంటే ఇక్కడ కనపడుతుంది అది అన్యతాఖ్యాతి అది వేదాంత సిద్ధాంతం కాదు అట్లా సంభవమే లేదు ఎక్కడో ఉన్నది ఇక్కడ ఎట్లా అయితే ఈ రజ్జుయందు సర్పం ప్రతీతి కాక పూర్వము సర్పానికి స్వరూపం చేత అస్తిత్వం ఉందా లేదు అయితే అది స్వరూపం చేత అనిర్వచనీయమీ రజ్జుయందు అధ్యాస పూర్వం దానికి స్వరూపమే లేదు దాని స్వరూపం చేత అధ్యాస అయింది కానీ రజ్జు ఏదైతే ఉందో రజ్జుది కూడా ఆ సర్పం నందు అధ్యాస అయింది అయం సర్ప సర్ప అయం ఇట్లా అన్యోన్య అధ్యాస చెప్పొచ్చు కదా అయితే రజ్జుది సర్పం నందు కదా అది ఏం అధ్యాస రజ్జునందు సర్పం యొక్క అధ్యాస స్వరూపాధ్యాస సర్పం రజ్జు యొక్క అధ్యాస అంటే సంబంధ అధ్యాస లేదా సంసార్గాధ్యాస ఎందుకు అని అంటే రజ్జు అధ్యాస కంటే పూర్వం స్వరూపంచేత ఉంది స్వరూపం చేత లేనిది అధ్యాస అయితే స్వరూపాధ్యాస సర్పం స్వరూపం చేత లేదు అది రజ్జు అంద అధ్యాస అయింది అది ఎందుకు సర్పం స్వరూపం చేత పూర్వం లేదు కాబట్టి ఇప్పుడే అనిర్వచనీయంగా ఉత్పన్నమై అధ్యాస చేత కనపడుతుంది కాబట్టి ఇది స్వరూపాధ్యాస కానీ అధ్యాస పూర్వం రజ్జు స్వరూపం చేత స్వరూపం చేత రజ్జు ఉంది ఇప్పుడు సర్పం నందు రజ్జు యొక్క అధ్యాస స్వరూప అధ్యాస కాదు మరి ఏం అధ్యాస అంటే కేవలం సంబంధ అధ్యాస రజ్జు యొక్క అధ్యాస చెప్పినప్పుడు ఆ సర్పము నందు రజ్జు యొక్క అధ్యాస సంబంధ అధ్యాస అయింది ఇంకా స్పష్టంగా ఉదాహరణ ఇచ్చి చెప్తాను వినండి లోహిత అంటున్నప్పుడు ఒక దాసాని పుష్పం అనుకోండి ఎర్రని వస్త్రం అనుకోండి ఆ వస్త్రం నందు ఒక స్ఫటికమును పెట్టామనుకోండి స్వచ్ఛమైనటువంటి స్ఫటికం ఏ విధంగా మీరు ఆఫీసులలో టేబుల్ల మీద ఆ గ్లాసి ఆ గోలుగా గుండ్రగా ఉండేటువంటి ఆ కాగిధాలు కొట్టుకోకుండా వజనగా పెడతారు కదా బరువుగా పెడతారు కదా అందులో కొన్ని కొన్ని డిజైన్లు కూడా ఉంటాయి కొన్ని పూల పూల ఉంటాయి కానీ స్వచ్ఛంగా ఉన్నదనుకోండి అందులో ఏ డిజైన్లు లేవు ఏ పూల లాగా ఏమి లేవు స్వచ్ఛంగా ఉంది అనుకోండి స్ఫటికం అయితే దాన్ని ఒక దాసాన పుష్పం పైన లేదా ఎర్రని వస్త్రం పైన అయితే దూరంగా చూసేవానికి ఆ స్ఫటికమే ఎర్రగా ఉన్నట్టు కనపడుతుంది అయితే ఆ ఎరపు వర్ణం ఎక్కడుంది అంటే వస్త్రము ఉంది లేదా దాసాని పుష్పం ఉంది ఎర్రపు వర్ణము ఎరుపు రంగు అయితే ఆ ఎరుపు రంగు ఆ వస్త్రం నందు గాని పుష్పం ఉంది అంటే రంగు అనేది గుణము వస్త్రము అనేది ద్రవ్యము ద్రవ్యానికి గుణానికి ఏం సంబంధం ఉంటుంది నా ఏకమత సంబంధం ఉంటుంది గుణగుణికి సమవాయ సంబంధం ఉంటుంది సమవాయ సంబంధం చేత ఆ ఎర్రని రంగు వస్త్రం ఆ పుష్పం ఉంది ఆ సమవాయ సంబంధం చేత వస్త్రము నందు ఉన్నటువంటి ఎరుపు వర్ణము స్ఫటికంతో సంబంధపడి ఉన్నట్టు కనపడుతుంది మనకు చూసారా ఇప్పుడు ఆ సంబంధం ఎక్కడుంది వాస్తవంగా వస్త్రం ఉంది ఎరుపు వర్ణానికి వస్త్రానికి సమవాయ సంబంధం అక్కడ ఉంటే ఈ స్ఫటికం నందే సమయ సంబంధం చేత ఉన్నట్టు ఎరుపు వర్ణం కనపడుతుంది ఇప్పుడు ఆ సంబంధము ఏదైతే ఉందో ఉన్న చోటనే ఉంది రంగు ఏదైతే వస్త్రంతో సంబద్ధమై ఉందో ఆ సంబంధం యొక్క అధ్యాస స్ఫటికం కనపడుతుంది అంటే స్ఫటికమే ఎరుపు వర్ణము గలదై ఉన్నది అని ఆ ఎరుపు వర్ణం స్ఫటికముతో సంబంధపడి ఉన్నట్లు కనపడుతుంది కానీ వాస్తవంగా సంబంధం ఎక్కడ ఉంది వస్త్రంలో ఉంది లేదా పుష్పంలో ఉంది ఎరుపు వర్ణానికి ఆ ద్రవ్యానికి సమవాయ సంబంధం అక్కడ ఉంది కానీ అక్కడ సంబంధం ఇక్కడ కనపడుతుంది సంబంధం యొక్క అధ్యాస అయిందా లేదా ఇక్కడ సంబంధం ఉందా ఈ స్ఫటికానికి ఎరుపు వర్ణానికి సంబంధం ఉందా వాస్తవంగా లేదు మరి ఏం కనపడుతుంది అన్యత్ర ఉన్నటువంటి సంబంధము ఇక్కడ అధ్యాస అయితుంది ఇదేం అధ్యాస సంబంధ అట్లే ఈ కూటస్థ చైతన్యం పూర్వం స్వరూపం చేత ఉంది ఇప్పుడు దాని స్వరూపం యొక్క అధ్యాస కాదు ఆ కూటస్థునిది ఆ జీవునికి లేదా కల్పిత వస్తువుకి ఏదో ఆ సంబంధం వలన జీవుని అందు కూటస్థుని యొక్క అస్తిత్వము జ్ఞానము సుఖిత్వము యొక్క ప్రతీతి అవుతుంది అధ్యాస అవుతుంది అందుకని ఈ కూటస్థునిది జీవుని ఎందు ఏదైతే అధ్యాస అవుతుందో ఇది సంబంధ అధ్యాస లేదా సంసారగాధ్యాస అంటారు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆత్మ ఎందు అనాత్మ చెప్తే స్వరూపాధ్యాస అనాత్మ ఆత్మ యొక్క అధ్యాస చెప్తే ఇది సంసారగాధ్యాస లేదా సంబంధ్యాస ఈ రెండు వాక్యాలు బాగా కంటపాఠం పెట్టుకోండి పెట్టుకోండి ఇక్కడే చాలా మంది పొరపడతారు అన్యోన్యాధ్యాస ఎట్ల అయ్యింది సంసార్గాధ్యాస అయ్యింది స్వరూపాధ్యాస అయ్యింది ఇది చికమకలో పడతారు కాకపోతే అజ్ఞానికు కూటస్థీవు అన్యోన్యాధ్యాసే కాబట్టి జీవుంది కూటస్థునియందు స్వరూపాధ్యాస కూటస్థుంది జీవునియందు సంసార్గాధ్యాస అన్యం నందు అన్యం యొక్క అధ్యాస అయింది కాబట్టి అగ్ని కూటస్థ జీవులకు అన్యోన్యాధ్యాస అయి పరస్పర వివేకు హువెని పరస్పర వివేకం అయితే ఇది కూటస్థుడు ఇది జీవుడు అనేటువంటి వివేకం లేక అన్యోన్యధ్యాస చేత కూటస్థుని జీవునిగా జీవునే కూటస్థునిగా భావించి అధ్యాసలో బడి వ్యవహారం చేస్తున్నారు పరంతు కూటస్థిదే కానీ వాస్తవంగా కూటస్థుడు వేరే చిదాభాసుడు వేరే కానీ అవివేకం చేత అధ్యాస చేత అన్యోన్యధ్యాస చేత పరస్పరం వివేకం లేక వ్యవహారం చేస్తున్నారు జీవులు అని టిప్పని మాత్రం చెప్పుకున్నాము ఉన్నటి విషయము రేపు దర్శకుందాం హరి ఓం తో సహనాభవతు సహనో భున సహ వీర్యం కరవా వహే తేజస్వి నవధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి